మీరు మీరు ఆలోచిస్తే మీకు మీ సూక్ష్మంగా ఆలోచించాలి ఇప్పుడు గులాబీ పూ ఉందనుకోండి అది చిన్న పెద్ద దాన్ని అడిగితే ఏమో నాకు తెలియదు అంటే అలా కాదు నువ్వు చెప్పు గులాబీ నువ్వు చెప్పు నువ్వు చిన్న పెద్ద అంటే అవి ఉన్నావు అయాం వాటాం అని అంటే అర్థమైందో చిన్న పెద్ద అనే మీమాంస ఎక్కడి నుంచి వచ్చింది గులాబీ పువ్వులో స్వతహాగా చిన్న పెద్ద మీమాంస లేదే లేదు అసలు అది మీ బుద్ధి నుంచి మీరు అది గమనించాలి కాబట్టి ఆ పరమాత్మ బుద్ధికి అందేది కాదు బుద్ధిని జారబడి అంటే స్పేస్ని జారబడి మీరు దేశ విడిచిపెట్టితేనే మీకు పరమాత్మ స్వరూపం అనుగుణ పడుతుంది దేశబుద్ధి పెట్టుకున్నంత మీకు ఒక కాన్సెప్షువల్ గాడ్ మీరు మాట్లాడుతున్నారు తప్ప మీకు ఈశ్వరానుభవం అనేది ఉండనే ఉండదు దేశబుద్ధి ఉన్నంత వరకు కూడా మీరు ఏదో ఉపాసన కోసం ఏర్పాటు చేసుకున్న దేవుడి మాట మాట్లాడుతున్న తప్పిస్తే పరమాత్మ యొక్క ప్రసక్తి ఉండదు దేశబుద్ధి బ్రహ్మ పరమాత్మ దేశబుద్ధికే అతీతమైన అంటే ఒక దేశంలో పరిచ్ఛన్నవం అనేది ఉండదు మీరు ఆలోచించండి పరమాత్మ ఎక్కడో చోట ఉన్నాడనుకోండి అప్పుడు పరమాత్మ గొప్పవాడవుతాడా ఆకాశం గొప్పదవుతుందా ఆకాశమే గొప్పదవుతుంది కాబట్టి బ్రహ్మ అనే పదాన్ని మీకు వివరించే ప్రయత్నం చేశాను ఈ బ్రహ్మ ఇంకో విశేషణం చేశారు పరం పరం అంటే సుపీరియ దేనికంటే సుపీరియ అంటే చూడండి ఈగలు దోమలు పది రోజులు బతుకుతాయి వేరే కుక్కలు పిల్లలు పది ఏళ్ళు బతుకుతారు కానీ మనిషి ఇంకా ఎక్కువ కాలం బతుకుతాడు వంద ఏళ్ళు బతుకుతాడు కానీ తాదేళ్ళు ఇంకా ఎక్కువ కాలం బతుకుతుంది రెండు వందల ఏళ్ళు బతుకుతాయి ఎవరో ఒక ఆయన అంటారు నాకు నూట పాతికేళ్ళండి అంటారు ఏం చెప్పంటారు తాదేళ్ళకి మీ వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉందని మనం అన్నాం అనుకోండి ఆయన పాపం చిన్నపుచ్చుకుంటారు నీకంటే తాదేళ్ళని అలాగా నువ్వు నూట పాతికే విర్రదీతున్నావు అత ఆయన నూటపాతికే ఉండవు డబ్బయో డబ్బయ ఏదో ఉంటాయి ఉడికే అలా అంటూ ఉంటారు నూట పాతికేళ్ళు అంటూ ఉంటారు తాదేళ్ళకి రెండు వందల ఉంటాయి అని చెప్పి అనుకోండి ఆయన ఆశ్చర్యపోతాడు కాబట్టి ఇప్పుడు మీరు నడిచి వెళ్తుంటే పక్కన బండరాయి నామాల గుండు పేరున్నారు నామాల గుండు అది నామాల గుండు కాదు అది గుందు గుండె దానికి నామాలు మన వాళ్ళు పెట్టారు ఇప్పుడు మీరు ప్రశ్నకి నాకు సమాధానం చెప్పండి నామాల గుండు వయస్సు అంతమాల గుండును ఒకసారి నేను పలకరించి చూశాను అందు నువ్వు కోన్ కిస్క హైరా నువ్వు నిన్న కాక మన వచ్చావు నేను నిజాం పాలనను అంతను చూశాను అంతకుముందు బహమనీ సుల్తానుల పాలనను కూడా ఎదుగుతాను అంతకుముందు అశోక చక్రవర్తి కూడా పాలన నేను ఎదుగుదను అంతకుముందు శ్రీరాముడి పాలనను ఎదుగుదను అంతకుముందు బ్రహ్మదేవుడు సృష్టి చేస్తుంటే కూడా నాకు తెలిసింది ఏం చెప్పింది ఓ నామాల గుండు వయస్సు శ్రీరాముడు వచ్చి వెళ్ళిపోయినాడు శ్రీకృష్ణుడు వచ్చి వెళ్ళిపోయినాడు నామాల గుండు అలాగే ఉంది నిజంగా ఐఎమ్ నాట్ ఎగ్జాక్టెడ్ దాని వయస్సు అంత ఈ బ్రహ్మాండము యొక్క వయస్సు ఐదు బిలియన్ సంవత్సరాలనే అంటున్నారు పరబ్రహ్మ యొక్క వయస్సు అంత అంటే బ్రహ్మాండము యొక్క వయస్సు కంటే పెద్దది ఎక్కువ పాదం అంటే దాంట్లో మళ్ళీ ఒక తిట్టుకుంది ఏమంటే అసలు వయస్సు కాలము అనే మాటలు బ్రహ్మాండం వచ్చాకే వస్తాయి సృష్టి తర్వాతే వస్తాయి సృష్టి కంటే అతీతము అంటే ఆ వయస్సు కాలము అనే మాటలకే సందర్భం లేకుండా అయిపోతుంది ఈ శ్లోకం అలాంటి శ్లోకం కాబట్టి కాలములో చిన్నదా పెద్దదా కాలంలో దీని వయస్సు ఎంత అనే మాట అసలు ఆ ఆలోచన ఆ బుద్ధి కాలబుద్ధి ఉన్నప్పుడే ఉంటుంది కాలము యొక్క సంకల్పము లేనప్పుడు ఈయన వయస్సెంత అనే ప్రసక్తియే ఉండదు ఈ కాలము అనేది ఇప్పుడు గులాబీని ఓ గులాబీ నీ వయస్సుంతా అని అడిగాను అనుకోను అది ఏమన్నా చెప్పు అది ఏమంటుంది వయస్సా ఐగా ఉన్నావు నన్ను అలా కాదు నువ్వు గులాబీవి కదా అవును నీ వయస్సు ఎంతో చెప్పు అంటే అయి ఉన్నావు నీకు వయస్సు ఉండి ఉండాలి కదా ఏమో అయాం వాట్ అయా అయి ఉన్నాం అని గులాబీ ఓ మహాత్ముడు వచ్చాడు ఆయన మహాత్మ మీ వయస్సు ఎంత అని అడిగారు మామూలుగా విద్యార్థులు శ్రోతలకి తెలుసుకోవాలనిపిస్తుంది ముఖ్యంగా పురాణ కాలక్షేత్ర శ్లోతలుగా అలాంటి సమాచారం ఎక్కువ అవసరం పడుతుంది మీ వయస్సు ఎంత అని అడిగారు అడిగితే ఆయన డెబ్బై లోపల ఆయన ఏదో చెప్తున్నారు ఇంకొక ఆయన వచ్చాడు స్వామీజీ మీ వయస్సు ఎంత నడిగారు అడిగితే నూట ఇరవై ఎనిమిది ఇది రెండు కూడా వీళ్ళవాళ్ళ నుంచి తల్ల ఇవ ఇది ఇలా చెప్తారు వయో నూట నూట ఇరవై చెప్తాడు ఇంకొక ఆయన వచ్చాడు మీ వయస్సు అంటాను రెండు వందల యాభై అంటే ఎవడో లేచి ఎవరిని మీకేం వెళ్ళకూడదని అలా చెప్తున్నారు ఏమిటి వయస్సుతో కరెక్ట్గా చెప్పండి సార్ అలా మూడు మూడు ప్రశ్నలకి ఒకేసారి మూడు భేదంగా ఆయన అన్నారు అయోగ్యమైన ప్రశ్నకి అయోగ్యమైన సమాధానం చాలువ్ అంటారు ప్రశ్న యోగ్యత లేని యోగ్యమైన సమాధానం ఇవ్వక్కర్లగా మా ప్రశ్నలో యోగ్యత లోపించింది అవును మాకు కొంచెం వివరించండి అంటే ఆ వివరిస్తా నీకు వయస్సు ఉండదు నీవు ఆత్మస్వరూపుడు నువ్వు కాలానికి అతీతంగా ఉంటావు నీకు వయస్సు ఉండదు నీ కుక్కలేదు నువ్వు గిట్టబోవు నీకు వయస్సే ఉంటుంది గిట్టి గిట్టే దేహానికి వయస్సు తప్ప నీకు నువ్వు దేహానికి కావు నేను ఆత్మస్వరూపుడు చిన్మయుడను నాకు వయస్సు లేదు కాబట్టి నీ ప్రశ్నలో అయోగ్యత ఉన్నది కనుక అయోగ్యమైన ప్రశ్నలు నీకు బాగా స్పష్టంగా తెలియడం కోసం నేను అయోగ్యమైన సమాధానాన్ని చెప్పాను అని అన్నాడమ్మ కాబట్టి ఆత్మస్వరూపము నుండి కాలము యొక్క కలన కలన అంటారు సంస్కృతంలో తెలుగులో కొలత అన్నారు కాల కలన అంటే కాలము యొక్క కొలత నీకు ఆత్మస్వరూపము నుండి ఉండదు మీరు మీరు గమనించండి మనిషి బుద్ధిలో ఒక కొలబద్ద ఉంటుంది ఎప్పుడు కూడా ఒక కొలబద్ద వేసుకుని ఉంటారు మనిషి బుద్ధిలో ఉంటుంది ఎప్పుడు ఏమో హైదరాబాద్లో ఎంతకాలంలో ఉంటున్నావు ఉంటున్నానండి పదేళ్ళ నుంచి ఎలా ఇది కట్టేవా ఆ కట్టాను ఎంత స్థలంలో కట్టే అంటే ఏదో చిన్న స్థలం చిన్న స్థలం అంటే టూ ఫిఫ్టీ యాక్స్ ఉంటుందా ఆ ఉంటుందండి ఎంత ఉంటుందంట నాలుగు వందల ఎక్కడ అంటే ఏమిటి ఆయన బుద్ధిలో అప్పుడే దేశము యొక్క కొలబద్ద నడిచిపోతా ఉంది దేశము యొక్క కులబద్ద వచ్చేసిన్నప్పుడు ఆయన బుద్ధిలో ఇంకొక ఏమన్నా స్వామిజీ మీ వయస్సు అంటారు అంటే ఉంటుంది రండి ఎంతో కొంత ఉంటుంది యాభయో అరవయో ఎంతో కొంత ఉంటుంది మీరు ఏదో ఇరవై ఆరు నుంచి అలాగా అంటే ఆయన ప్రశ్న అడుగుతున్నారంటే ఆయన బుద్ధిలో కాలము కొలబద్ద ఉన్నది ఆ కొలబద్దలు రెడీగా ఉంటాయి ఇలా పట్టుకుంటే మీరు ఎప్పుడైనా వస్త్రాల వ్యాపారిని ఎప్పుడైనా కలిసారా పూర్వకాలం వాళ్ళు ఆ కౌంటర్ వెనకాల ఉంటాడు ఆయన చేతిలో ఏముంటుంది కొలబద్ద ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది మీరు ఈ షర్ట్ తీసిన కొడు పూర్వకాలం అలా ఉంటుంది ఇప్పుడు ఈ షర్ట్ తీసి నాకు నచ్చిందండి టూ మీటర్స్ ఇవ్వమంటారా అని టక్ ఎప్పుడు కొలబద్ద అలా సిద్ధంగా ఉంటుంది ఆయన చేతిలో ప్రతి మనిషికి కొలబద్ద బుద్ధి ఏంటో సిద్ధంగా ఉంటుంది నిజానికి మీరు ఆలోచించండి మనిషి బుద్ధి అంటేనే కొలబద్ద బుద్ధి లేరు కొలబద్ద లేరు కాదు బుద్ధియే కొలబద్ద కొలబద్దయే బుద్ధి దేశము కాలము ఆ కొలబద్దకి రెండు రూపాలు దేశము అనే ఒకటి కాలము అనే మరి ఒకటి ఇంకేతనే ఆత్మస్వరూపము బుద్ధికి అందదు ఎందుకని అప్రాప్తి మనసా సహా ఎందుకని బుద్ధి కొలుస్తుంది ఆత్మలో కొలతలు లేవు కనుక ఈ కారణంగా దాన్ని పరం అన్నారు అంటే అది దేశమునకు అతీతమైనది స్పేస్ లెస్ అని చెప్పడం కోసము బ్రహ్మ నాట్ ఓన్లీ స్పేస్ లెస్ బట్ ఆల్సో టైమ్లెస్ అని చెప్పడం కోసము పరం దాన్నే వివరిస్తూ అనాదిమత్ దీనికి ఆది లేదు ఆది లేదు బ్రహ్మాండానికి ఆది ఉన్నది పరమాత్మకు ఆది లేదు అవతారానికి ఆది ఉంటుంది అంతం ఉంటుంది రాముడుగా అవతరించాడు అంతమైంది అవతారం అంతమైనది అవతారానికి ఆది అంతముంట కొన్ని అవతారాలు విశాల విస్తారంగా ఉంటాయి పామావతారం కొంచెం ఎక్కువ కాలం ఉన్నది నృసింహ అవతారం అరగంటలో ఆచరు అరగంట అయ్యేప్పటికి నృసింహ అవతారం కథం ఇంక ఉండదు మళ్ళీ ఇంకా నృసింహస్వామి దాంట్లో అల్లం చేయడానికి ఏమో అయిపోయింది అవతారం ఇంకా లేడు నృసింహస్వామి ఇప్పుడు సింహావిష్ణువే ఉన్నాడు కాదండి నాకు నృసింహస్వామి పూజ యూఆర్ బ్లఫింగ్ ఉంటే ఆయన పూర్ణానికి లేదా అవతారం హోదా కబట్టి అవతార పురుషులకు ఆద్యంతములు ఉంటాయి పరమాత్మకు ఆద్యంతాలు ఉండవు ఉపాస దైవము ఒక లోకానికి పరిమితమై ఉంటూ కాక ఉపాసన సందర్భంలో పరమాత్మకు దేశ పరిమితి ఉండదు ఆది లేదు అనాదిమత అంటే అంతము కూడా లేదని చెప్పినట్లే అయినది భాష్యం చూద్దాము అనాదిమతో ఆదిహి అస్య అస్తి ఇది ఆదిమతు నా ఆదిమతు అనాదిమతు దీనికి ఆది ఉన్నది అంటే ఆదిమత్ దీనికి ఆది ఉన్నది కాదు అంటే అనాదిమత్ అవుతుంది ఎంత సింపుల్గా చెప్పారో చూడండి నేను మీకు వివరించి చెప్పాను దాని స్వరూపది లేదు అనాధిమ ఆది లేనిది ఏది పరం నిరతిశయం పరం అంటే అతిశయం దీనికంటే అతిశయించినది ఇంకొకటి కాలము యొక్క ప్రవాహంలో దీనికంటే ఎక్కువ కాలము ఉండగలిగేది మరొకటి లేదు అకాల కాలమునకు అతీతము కాల కాలాతీతము కాలమునకు కాలము కాలకాలము కాలకాల కాలము యొక్క కొలత లేనిది అకాల అనే అర్థం ఉంటాయి అకాల కాలకాల సత్ శ్రీ అకాల్ అంటే ఆ కాల్దే ఈ అకాల్నే అంటే సత్ అంటే సద్విద్య సాధజ్యోపత్తు సద్విద్య గురునానక్ గొప్ప ఫిలాసఫర్ దురదృష్టవశాత్తు ఆయన ఫిలాసఫీని ఒక మతం కింద మారిస్తే ఆ ఫిలాసఫీ యొక్క శోభ తగ్గిపోతుంది నీకు మతం పెట్టేసేస్తే ఫిలాసఫీ వెనక్కిపోయి రిచువల్ని సో అలా ఎక్కడైనా ఏ సందర్భం కేవలము గురునానకే కాణుడికే అంతే చిరాముడికి వెళ్తే బుద్ధుడికి వెళ్తే క్రైస్కి ఏమిటాయి ఇట్ అప్లైస్ యూనివర్సల్ కాబట్టి సో అకాల కాలాతీత కాల కాలోట పరమాత్మ సో నిరాశయం అంటే అలా అర్థం చెప్తున్నాము బ్రహ్మ జ్ఞేయం ప్రకృతం అది ఆ బ్రహ్మయే ఇప్పుడు మనము తెలియదగ్గవి అది మన ప్రకృతంలో చర్చ ధేయం ఎత్త ప్రవక్ష్యామి అని కదా మనము తప్పక తెలియదగినది ఆ బ్రహ్మయే ఆ బ్రహ్మను వర్ణిస్తారు ఇప్పటి నుంచి పరబ్రహ్మను వర్ణించి ఫైనల్ గా ఆ పరబ్రహ్మయే నీ హృదయం ముందు ఆత్మరూపముగా గలదు అని నిరూపిస్తారు కాబట్టి మనం బ్రహ్మ విచారం చేస్తూ ఉన్నాము దీని మీద ఇప్పుడు ఈ అనాధిమత్ పరం అని విడదీశాను అనాధిమత్ పరం బ్రహ్మ రామునితో కపివరుడు అనియే కదా ఇప్పుడు దాన్ని విడదీయడం మీరు తేడా అలా ఎలా విడదీస్తారు రామునితోకరు వివరు తర్వాత అని విడదీశారనుకోండి మన పుస్తకాల్లో ప్రింటింగ్ అంతా అలాగే ఉంటుంది ఎక్కడెక్కడో నారా ఇక్కడ ఉంటుంది ఎనా అక్కడ నారా ఏడా కలిసి ఉందా అలాగే మరొకటి మరొకటి సో ఇక్కడ అనాది మత్ పరం బ్రహ్మ అని అని చెప్పాలి కొందరు కొందరు అతి తెలుగుచేటలో లేకపోతే లేఖక ప్రమాదము వాళ్ళు ఏం చేశారంటే అనాది అని అక్కడ పెడగొట్టారు అప్పుడు ఈ తీసుకెళ్లి పరంలో పెట్టారు మత్ పరం ్రహ్మాన్ని విడగొట్టారు అలా శంకరుని కాలం నాటికే అలా విడగొచ్చిన కొంతమంది ఉన్నారు ఆయన దాన్ని ప్రస్తావిస్తున్నారు అత్రకే చి అనాది మత్పరం ఇది పదం చెందీ అనాది మత్పరం అని పదచ్ఛేదం చేశారు అప్పుడు ఆది లేనిది అనాది మత్ అంటే అర్థం ఏం ఆది లేనిది ఆది అస్ అస్తి ఆదిమత్ నా ఆదిమత్ ఆది గలది ఆదిమత్ ఆది లేనిది అనాదిమత్ అని మన చిత్తాం ఇప్పుడు మరి అనాది అనత్తు విడపిస్తే ఆది లేనిది అనే అర్థం ఎలా వస్తుంది మత్తు లేదుగా ఆది లేనిది అనే అర్థం ఎలా వస్తుంది వస్తుంది బహుని సమాసం చేశారు న విద్య ఆది తత్ అనాది కాబట్టి మత్తు దాంట్లో కలిపేసినా అర్థం మారలేదు కాబట్టి మీకు కావాల్సిన అర్థం ఏమిటి ఆది లేనిది అనే అర్థం కావాలి కదా ఆ అర్థం మీకు అనాది అనే మార్గమకే వచ్చేసింది కాబట్టి మత్తుని దానికి చేర్చి చేరిస్తే అంటే ఏమిటి మత్తు లేకున్నా ఏ అర్థం వచ్చిందో మత్తు చేర్చినా అదే అర్థం వస్తే మత్తు వ్యర్థం కాబట్టి అలా దాంట్లో అనాదిమత్ అని చేర్చి ఆ మత్తుని మీరు వ్యర్థం చేయడం కడితే ఆ మత్తుని విడదీసి మత్పదం అని పెట్టారు పెడితే అప్పుడు ఆ మత్తుకి మరో అర్థాన్ని చెప్పచ్చు అప్పుడు మత్తుకి సార్థకత లభిస్తుంది అని కొందరు అలా వ్యాఖ్యానం చేసి ప్రయత్నం చేశారు బహువ్రీహిణ కుక్తే అర్థే మతుపహ ఆనర్థక్యం అనిష్టం ఇది మీరు ఇక్కడ కొంచెం ఓపిక పట్టాలి నేను జాగ్రత్తగా దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాం మీరు అందరికీ సందర్భంగా అనిపించకపోవచ్చు వ్యాకరణం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఓపిక పట్టాల్సి ఉంది ఏదంటే ఇదంతా వెళ్ళామో ఇలామో అలా అనుకోకూడదు ఈఆర్ క్లాస్ క్లాసఫీ లెక్చర్ లో ఇప్పుడు మత్ అంటే మతుప్పు అనే ప్రత్యయం మతుప్పు అనే ప్రత్యయంలో ఊతుంది ఇంకేమిటి మత్తు మీరుంటుంది కాబట్టి మత్తన్నా మతుప్పన్నా ఒకటే మత్తుకే మరువు పేరు మతు సో ఎప్పుడైతే మీరు అనాది అని విడతీశారో ఆ మత్తుని తీసుకెళ్లి పదంలో కలిపేస్తే అప్పుడు అనాది అనే దానికి బహుమీహి సమాసం చేయటం వల్ల మీకు మత్తు పెడితే అంత అర్థం వచ్చిందో మత్తుని తీసినా అంతే అర్థం వచ్చింది అప్పుడు మీరు మత్తుని విడతీసేయటం వల్ల మతుప్పుడు వ్యర్థం కాకుండా నివారించగలిగినట్లు కాబట్టి మత్తుని అనాదిలో పెట్టద్దు అని ఈ పూర్వపక్షాన్ని మత్తుని అనాదిలో పెట్టద్దు ఎందుకంటే మత్తు పెడితే నువ్వు ఎందుకు పెడుతున్నావు మత్తు ఆది లేనిదే అనే అర్థం కోసం అర్థం మత్తు తీసేసి బహుబీజ మాసంతో వచ్చేస్తుంది కాబట్టి మత్తుని ఎవరికి ఆ విధంగా మత్తు యొక్క వేస్ట్ అయిపోకుండా మనం కాపాడినట్లయినది ఓకే మంచిదే మాకు అర్థం వచ్చేసింది కదా మత్తు లేకుండాను ఇప్పుడు ఆ ఏం చేస్తావు పరంతో కలుపుతాము కలిపితేమవుతుంది అర్థ విశేషంచ దర్శయంతి ఆ మత్తుని పరంతో కలిపి ఇంతకుముందు మనం పరం అంటే ఏ అర్థం చెప్పుకున్నామో దానికంటే విలక్షణమైన ఇంకో కొత్త అర్థాన్ని చెప్పాల్సి వస్తుంది ఆ అర్థం చెప్తున్నారు ఇలాగా అహం వాసుఖ్యా పరాశక్తి తే మత్పరం మత్పరం అని వచ్చింది కాదు ఇప్పుడు కొత్త పదం మత్పరం మళ్ళీ బహువీసమాసం చేయండి మత్త అంటే అహం అని అర్థం బహువీసమాసంలో మత్పరం అంటే అహం పరా ఎస్య మత్పరం సో సో మత్ అన్నది ఏకవచనంలో మేకవచనే అనే సూత్రంతో ఏకవచనంలో మత్ అనేది వస్తుంది పరానది బహుమతి సమాసంలో కలిసిపోయి పర అవుతుంది కాబట్టి మత్పరం అంటే అర్థమే నేను గొప్ప శక్తిగా గలది అని అర్థం ఆ పరబ్రహ్మకి శక్తి గలదు ఆ శక్తి ఎవరో కలిసిన నేనే అని అర్థం నేనంటే ఎవరు వసుదేవుడు సో వసుదేవుడనైనా నేనే గొప్ప శక్తి ఆ పరమాత్మ యొక్క గొప్ప శక్తి నేనే వసుదేవుడనై నేనే అని అర్థం చెప్పారు ఈ ఇప్పుడు ఈ మత్తును విడదీసి దాంట్లో బట్టి చెప్పిన అర్థం ఏదో పురాణం చెప్తున్నట్టుందా వేదాంతం చెప్తున్నట్టుందా కొద్దు ఒకప్పు పురాణం చెప్తున్నట్టుగా ఉంది అది విశేషం అర్థ విశేషాన్ని అలా చూపించారు తప్పేం కాదు అలా చెప్పచ్చు తప్పేం కాదు సత్యమేవం బానే ఉంది నేను చెప్పినంత బానే ఉంది కానీ అపునరుక్తం ఇలా చెప్పడం వల్ల మీరు ఏమిటి సాధించినట్టు అంటే మత్తుని పెడితే బహువీ సమాసం వల్ల సిద్ధించి దాన్ని మత్తు పెట్టి అదే అర్థాన్ని తీసుకొచ్చినట్టయితే అది పునరుక్తి దోషం వచ్చింది అంటే అంతకుముందు ఉన్న అర్థాన్నే మళ్ళీ అదనంగా మత్తుతో పెట్టి మళ్ళీ చెప్పించినట్టయి ఆ దోషము తొలగిపోయి ఇలా మార్చటం కానీ మీరు చెప్పినంత బాగానే కానీ ఓ ఇబ్బంది అయితే ఉంది ఏమిటా ఇబ్బంది అర్థశ్చేత్ సంభవతి ఆ పరమాత్మ యొక్క గొప్ప శక్తి ఈ వాసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే అర్థం కదా ఆ మత్తు నీటికి తిప్పి ఆ అర్థము ఇక్కడ ఇక్కడ అర్థము పొసగే పక్షంలో అంటే ఇక్కడ సంభవమయ్యే పక్షంలో మీరు అలా చెప్పచ్చు కానీ ఆ అర్థము ఇక్కడ సంభవము కాదు ఎందుకని నటు అర్థ సంభవతి ఇప్పుడు మనం ఏమిటి చేస్తున్నాము జ్ఞేయ బ్రహ్మను తెలుసుకోవాలి ఎటువంటి జ్ఞేయ బ్రహ్మను తెలుసుకుంటే అమృతత్వము మోక్షము లభించాలి ఆ బ్రహ్మను మనం తెలుసుకోవాలి మోక్షము తెలుసుకుంటే మోక్షం లభిస్తుంది ఎలా తెలుసుకుంటారు ఒకే తెలుసుకోవడం అదేమిటంటే ఆత్మరూపంగా తెలుసుకోవడం తెలుసుకుంటే మోక్షం రచించి అది టాపిక్ ఆ టాపిక్లో మళ్ళీ వాసుదేవుడు ఈ భక్తుడి కంటే భిన్నుడు ఈ వాసుదేవుడు గొప్ప శక్తి అని మీరు సగుణ బ్రహ్మలోకి దాన్ని ప్రవేశపెట్టడానికి వీలు లేరు ఇది సగుణ బ్రహ్మ ప్రకరణం కాదు సగుణ బ్రహ్మ ప్రకరణం ఎప్పుడూ తెలుసునండి మీరు ఉపాసన చేయదలుచుకుంటే మీరు భక్తి చేయదలుచుకుంటే అప్పుడు సగుణ బ్రహ్మ ప్రకారం ఆ పరం బ్రహ్మ ఉన్నాడు ఆయన మహాశక్తివంతుడు ఆయన స్వయంగా వాసుదేవుడి రూపంగా అవతరించినాడు ఆ వాసు వాసుదేవుడు ఆ పరబ్రహ్మ యొక్క మహాశక్తియే అన్నారు ఈ టాపిక్ ఎలా ఉన్నది ఇది ఇది ఉపాసన ప్రకరణంగా ఉందా జ్ఞాన ప్రకరణలా వెనబడుతోందా ఉపాసన ప్రకరణంలా వెనబడుతోంది మంచిది అలా చెప్పచ్చు ఎప్పుడు ఆ ప్రకరణము ఉపాసన అయితే కానీ ఇక్కడ ప్రకరణము ఉపాసన కాదు ఇది సగుణ బ్రహ్మ ప్రకరణం కాదు ఇక్కడ భేదమునకు ఆవగిందంత చోకు కూడా లేదిక్కడ ఇక్కడ పరబ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మ వ్యక్తి యొక్క ఆత్మస్వరూపమై ఉన్న పరబ్రహ్మ తెలియదగినది ఉపాస్య బ్రహ్మ కాదు బ్రహ్మ మూడు రకములు ధన్య బ్రహ్మ అంటే ధర్మ కార్యము ద్వారా ఆరాధించే బ్రహ్మ ఉపాస్య బ్రహ్మ అంటే ఉపాసన ద్వారా ఆరాధించే బ్రహ్మ జ్ఞేయ బ్రహ్మ అంటే తెలియదగిన బ్రహ్మ ఇక్కడ బ్రహ్మ ధన్య బ్రహ్మ కాదు ఉపాస్య బ్రహ్మ కాదు కేవలము జ్ఞేయ బ్రహ్మ మాత్రము కాబట్టి మీరు మత్తు నీటి పెట్టి ఒక కొత్త అర్థం తీసుకొచ్చారు చూసారా ఆ కొత్త అర్థము బావులు చాలా అందంగా చేశారు మీరు ఆ పని కానీ అది ఇక్కడ మోసాగదు మీకు ఒక దృష్టాంతం చెప్తా ఓ పండితుడు ఒక ఆయన ఉన్నారు ఆయన అన్నారు మీరు ఏ శ్లోకం చెప్పినా రెండు చెప్తారు మీరు ఏ శ్లోకమైనా చెప్పండి దాన్ని ఇటు విరిచి అటు విరిచి రెండు అర్థాలు చెప్తారు అలాంటి శ్లోకాలు ఎప్పుడైనా చూశాడ రాఘవ పాండవీయము అనో కాళ్యం అవుతుంది ఎప్పుడైనా విన్నారా పేరు ఆ కాళ్యం పేరు రాఘవ పాండవీయము అంటే పద్యం ఉంటుంది ఆ పద్యం ఓ వైపు నుంచి చూస్తే అయోధ్యా నగరము కలదు దాన్ని మహారాజు పాలిస్తున్నాడు అని ప్రారంభం అవుతుంది దాన్ని పద్ధతిలో చూస్తే అదే పద్యాన్ని హస్విరాపురాన్ని ద్రవరాశ్ర మహారాజు పాలిస్తున్నాడు అని ప్రారంభం అంటే రఘురాముని చెందితము అదే పద్యం పాండవుల చరితము రేపటి పద్యం నీది పద్యం పద్యం నీది పద్యం అలా రాశాడు ఆయన ఆయన ఓపించి మెచ్చుకోవాలి ప్రతిపద్యానికి రామాయణార్థము భారతార్థము ప్రతి పద్యానికి ఏదో ఓ కాదు మొత్తం కావ్యం అంతా అలాగే రాశాడు ఆయన పేరు గుర్తు లేదు ఆ పుస్తకం నేను చదివాను కూడా పెంగళి సూర్ణ అబ్బో మహాకవి పెంగళి సూర్ణ నేను చదివాను అయ్యరా ఎంత గొప్పగా రాసిపెట్టాడో కానీ సందర్భం ఇప్పుడు రామాయణ సందర్భంలో మీరు భారతార్థం తీశారని వాల్మీకి రామాయణం తీసి ఓ శ్లోకం తీసి నాని సాద అనే శ్లోకం తీసి దానికి నీకు తెలివిటాకుని పెట్టి భారతార్థం చెప్పారనుకోండి నేను పండితులనే నిరూపణ అవుతుంది ఆ అర్థము ఆ సందర్భంలో పోసాద్ ఇప్పుడు తజ్జనం పెడుతున్నారు శ్రాద్ధ కర్మ చేస్తున్నారు మీరు వివాహ మంత్రాలన్నీ అద్భుతంగా చెప్పాడు అనుకోండి అయ్యా మీకు మంత్రాలన్నీ బాగా వచ్చిన మాట వాస్తవమే కానీ సందర్భం కాదు ఇక్కడ కూడా అదే పరిస్థితి ఓ వేద పండితులు కుర్మ వాళ్ళు వేదంలో దొరుకుతున్నవారు పెళ్ళికొడుకు పెళ్ కూతు చూడ్డానికి వెళ్ళాడు పెళ్లి నిశ్చయం అయిపోయింది పాపం వాళ్ళు అలా నిశ్చయం చేసేసుకుంది ఇవ్వరు అయితే చూడడం అన్నది తదుతుంది అంతా నిశ్చయం అయిపోయింది పెళ్లి అమ్మాయిని కృషి చేసేడు ఇతరుడు కూడా వేద పండితుడే బ్రహ్మచారి వేద పండితుడే వేద చదువుతున్నాడు ఆ మామగారు పిల్లని ఇవ్వబోయే వాడు ఆయన వేద పండితుడే అంచడం వేద చదువుతున్న వాడికి పిల్లనిస్తాడు లేకపోతే సో ఏమో నువ్వు క్రమాంతం పూర్తి చేసేవాడే నాకు తెలిసింది చాలా సంతోషం ఆయన సో ఓ పనస్సు చెప్పు వింటాను అన్నాడు అనే ఒక గీతను అలాగే నేను నివీతం మనుష్యాణం ప్రాచీనా వితంకి తృణాం అని మొదలుపెట్టాడు మొదలు పెట్టి చాలు చాలా ఆపేశారు అది శ్రాద్ధమంతా వేదల్లో అన్నీ ఉంటాయి అలా చెప్పకూడదు ఏదో వాస్తుపతి ఏదో వివాహానికి సంబంధించిందో ఈశ్వరుని అలా ఏదో చెప్పాలి కానీ పెళ్లి చూపులకు వచ్చి ఏదైనా పనసు చెప్పాలంటే శ్రాద్ధ మంత్రం మొదలు పెడితే అది సందర్భంగా ఉండదు ఆయన తెలుసున్నవాడు కాబట్టి ఆపశ మనహుల మనకి అబ్బాయి ఎంత బాగా చెప్పాడు సో శంకరులు అంటారు బాగుంది అర్థస్టేట్ సంభవతి ప్రయోజనం మీకు గతున ప్రయోజనం పునరు దోష నివారణ ఇత్యాదులన్నీ ఉన్నాయి కానీ నాతో అర్థ సంభవతి అర్థం ఇక్కడ సంభవం కాదు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ బ్రహ్మను ఎలా చెప్తున్నారంటే అన్ని విశేషణములను నిషేధించటం ద్వారా బ్రహ్మను ఇక్కడ ప్రతిపాదిస్తుంది ఈ శ్లోక సందర్భంలో నాసవీయ సూక్తాన్ని పోటీ చేస్తారు నాసవీయ ఉన్నది ఇప్పుడు మీరు నిద్రపోయారు కదా నిన్న రాత్రి మీరు ఫిలాసఫీ క్లాస్ లో కూర్చున్నాము అనే మాట ఇంకోసారి గుర్తు చేస్తున్నాను ఫిలాసఫీ క్లాస్ మాటే పురాణ నిన్న రాత్రి నిద్రపోయారు కదా ఓకే నిద్రలో మీరు ఉన్నారా ఉన్నారు లేరని చెప్పగండి అలా నేను అడిగినా ఈ సమాధానం చెప్ప లేకపోతే అంతా తప్పు దాటిపోతుంది ఉన్నారు మీరు నిద్ర మీరేగా నిద్రపోయింది లేకపోతే ఎవరి మీ ఇంటి పక్కా నిద్రపోయాడా మీరేగా నిద్రపోతా నిద్రపోయింది ఎవరు మీరా మీ నెయ్యరా మీరే సో మీరు నిద్రపోయినారు నిద్ర నిద్రలో మీరు ఉన్నారు ఓకే నిద్రలో మీరు ఏమిటి చెప్పండి చెప్పండి మీరు బ్రాహ్మణులా నిద్రలో వైశ్యులా క్షత్రియులా రెండు రెండిలా కమ్మలా పంజాబీలా మద్రాసీలా భారతీయులా తెల్లవారా నల్లవారా పురుషులా స్త్రీలా మధ్య వయస్కులా చిన్న వయస్కులా పెద్ద వయస్కులా డబ్బున్న వాళ్ళ డబ్బు లేని వాళ్ళ రోగిస్టు వల్ల రోగం లేని వాళ్ళ ఏమిటి నిద్రలో లేదు ఇప్పుడు నేను అన్ని ప్రశ్నలకి నేను అడిగిన వాటన్నిటికీ సమాధానం ఏమిటి కాదు ఏమిటో చెప్పండి మీరు నిద్రలో అప్పుడు మీరు నన్ను ఛాలెంజ్ చేయాలి నేను చెప్పేది ఏదీ లేదు మీరేమన్నా సజెస్ట్ చేస్తే మేము దాని ముందు నో పెడతాము అంతేనా మీరు సజెస్ట్ చేయండి మీరు పుణ్యాత్ములా నిద్రలో నో పాపాత్ములా నో ధర్మాత్ములా నో అధర్మాత్ములా నో సుఖీయా నిద్రలో మీకు సుఖీయా నో దుఃఖియా నో మీరేమిటో చెప్పండి నిద్ర మళ్ళీ మీరేమిటో అడుగుతున్నారేమిటి నేను చెప్పేది ఏది లేదు మీరేదో చెప్తే మేము నో అంటాము అర్థమైందండి మీకు పరబ్రహ్మ లాగే ఉంటుంది అది టాపిక్ అది జ్ఞేయ బ్రహ్మ అంటే అది ఏ విశేషంతో దాన్ని ఏ జ్యక్తితోటి దాన్ని వర్ణించడం కుదరదు జ్ఞేయ బ్రహ్మ అది టాపిక్ ఇక్కడ అక్కడ ఆ జ్ఞేయ బ్రహ్మలో ఆ పరమాత్మ ఆయనకి వాసుదేవుడే గొప్ప శక్తి అని ఇలా మొదలుపెడితే మీరు పాజిటివ్ గా చెప్పినట్టే అయింది ఇస్ నాట్ ది టాపిక్ ఇది ఈ శ్లోకం చాలా అదే అంటారాయణ ప్రతిషేధేజ్ఞాపత్పరం అని విశేషణం వేసుకుని ఆ పరమాత్మకి శ్రీకృష్ణుడే శక్తి అని ఇలాగ అవతారం అని ఈ రకమైన ప్రసంగం ఇక్కడ చూడటప్పుడు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ శ్రీకృష్ణుడు బ్రహ్మను దలుచుకున్నాడు బోధించబోరుకున్నాడు విజిజ్ఞాప ఇషుతత్వా ఎలా బోధిద్దాం అనుకుంటున్నాడు బ్రహ్మను తెలుపుడు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు ఎలాగ బ్రహ్మను తెలుపు చేయాలని కోరుకుంటున్నాడు సకలములైన విశేషములను నిషేధించుటద్వారా బ్రహ్మను నీకు బోధించాలనుకుంటున్నాడు ఇది చూడండి ఇది ఇది ఏమిటిది ఇది ఇది టేబులా మైకా రూఫా ఇది నేల అలాగే మరి ఇది ఏమిటిది ఏ ద్రవ పదార్థము కాదు ఏ ఘన పదార్థము కాదు ఏ గ్యాసియస్ పదార్థము కూడా కాదు మరి అదేమిటి అది అది ఏదో అది దానికి మనం ఆకాశమైన పేరు పెట్టుకుంటాం ఆకాశం అని పేరు పెట్టుకున్నాం కాబట్టి అదేదో మనకి తెలుసున్నట్టు అనిపిస్తుంది వాస్తవానికి ఆకాశం అంటే ఏమిటి ఆకాశంలో ఎన్ని ఉన్నాయో అన్నింటినీ నిషేధిస్తే మిగిలిందే ఆకాశం మీరు ఆలోచించండి సూక్ష్మంగా గమనించవచ్చు ఇప్పుడు గదిలో ఖాళీ లేదు అన్నారు ఖాళీ అంటే ఆకాశమే కదా అంటే గదిలో ఆకాశము లేదు అన్నారు గదిలో ఆకాశం లేకపోవడం ఏమిటి ఉంది అబ్బే లేదండి చూడండి మీరే చూడండి నేను మీకు చూపిస్తే ఆకాశాన్ని మీరెందుకు మీరు ఒక పనిచేయండి ఇంకొకరిని పిలిచి ఈ సోఫాలు తీసి బయట ఈ కుర్చీలు తీసి బయట ఆ టేబుల్ తీసి బయట ఆ టీపాయ తీసేయండి ఆ గొడవల గిన్నెలు తప్పేలాలు తీసి పెట్టండి ఆ చోపల ఓవి పెట్టండి ఇప్పుడు ఏముంది గదిలోనూ ఆకాశము అంటే గదిలో ఆకాశము మీకు ఎలా దొరికింది గదిలో ఉన్న ఇతరమును సర్వమును నిషేధిస్తే మిగిలేది ఆకాశం అలాగే సర్వ విశేషములను విశేషము అంటే ఎటువ్యూట్ అబ్జెక్టు ఎటువ్యూట్ ఒక క్వాలిటీ అన్ని గుణములను నిషేధించుట ద్వారా ఏది మిగులుతుందో అది పరబ్రహ్మ అని ఆ ఆయన వర్ణించి చెప్పడానికి పూనుకున్నాడు ఆ విషయం మీకు ఎలా తెలుసునంటారేమో నా సత్తత్తే నా సదుష్యతే ఇది ఆయన అలా మొదలుపెట్టాడు అది ఆ పరబ్రహ్మ అది సత్తుయా కాదు అసత్తుయా ఇప్పుడు ఆయన చిన్నవాడా కాదు కొన్ని పెద్దవాడా కాడు అయితే చిన్నవాడు అవ్వాలి లేకపోతే పెద్దవాడు అవ్వాలి అని మీరు అంటారేమో ఇంకొక వికల్పం కూడా ఉన్నది అయితే చిన్నవాడు అవ్వాలి లేకపోతే పెద్దవాడు అవ్వాలన్నది అన్ని సందర్భాల్లోనూ కరెక్ట్ కాదు అసలు వయస్సుకి అతీతమైన వాడు అవ్వచ్చుగా వయస్సుకు అతీతమైన వాడు అవ్వచ్చుగా కాలములకు అతీతమైన వాడు చిన్నవాడు ఉందా చిన్నవాడు కాడు పెద్దవాడు ఆయన బక్క చిక్కుంటాడా దొడ్డుగా ఉంటాడా అస్థూలం అన్నాను అక్షర బ్రాహ్మణంలో వస్తుంది ఆయన దుడ్డు కాదు లేడు బక్క చిక్కు లేడు లేకండి ఉంటే దొడ్డుగా ఉండాలి ఇది కాదు ఇది కాదండాలి ఏమిటి అని మీరు అనొచ్చు ఎందుకని మీ దృష్టి ఎంతసేపు ఒకే లెవెల్లో ఉంది కనుక మీరు అలా అన్నారు నేనంటాను చూడు ఆ తత్వము అది బక్క చిట్టి ఉండుతా దుడ్డుగా ఉండుతా అనే వర్ణనలకు అతీతమైనది అలా ఇప్పుడు ఈ టేబుల్ మీద సత్ అంటే ఉన్నది అసత్ అంటే లేనిది కానీ అస్థి నాస్తి అని కూడా అంటే ఉన్నది నాస్తి అంటే లేమిటి మీరు నాకు చెప్పండి ఘటహ ఇది ఘటం అనుకోండి కొద్ది సార్ ఇప్పుడు ఏదైతే అస్తి గజ తె గజహ నాస్తి అంటే సృష్టిలో గజం లేదని కాదు ఈ టేబుల్ మీద ఈ టేబుల్ మీద గజ నాస్తి ఘట అప్పుడు పరమాత్మని అస్థి అందామా నాస్తి అందామా అని మొదలుపెట్టింది ఇద్దరు ఒకడంటాడు పరమాత్మ గాడ్ ఈస్ డే అన్నాడు అంటే రెండవ వాడు హేతువాది ఒక అన్నాడు నా యు ఆర్ బిన్ మిస్లీడింగ్ పీపుల్ నువ్వు మోసం చేసుకున్నావు జనాలు గాడ్ ఈజ్ నాట్ డే అని వాడ అంటే నన్ను పిలిచారు కాబట్టి గాడ్ జడు నేను వచ్చి వాడితో వాదించాలి నేను వాదించాను ఎందుకంటే గాడ్ ఈజ్ అని గాడు ఉన్నాడు అని నేను వాదించాను అనుకోండి ఎక్కడ ఉన్నాడో చూపించమంటాడు కావండి సపోజ్ నేను చూపించాను అనుకోండి వాడు గాడు కాదంటాడు వాడు మీరు ఎలాగో వాడితో వాదిస్తారు గాడ్ లేడన్న వాడితో ఎన్నడూ వాదించకూడదు ఎందుకంటే గాడ్ ఏనివాడు కాదు ఉన్నవాడు కాదు గాడు ఉన్నవాడు అన్నారనుకోండి అంటే వెంటనే ఎక్కడున్నాడు అన్నారు అంటే రామేశ్వరంలో ఉన్నాడని ఒకడు అంటారు ఇంకొకడు వెంటనే లేచి మీరు పొరబడ్డారు రామేశ్వరంలో లేడు బద్రీనాథంలోనే ఉన్నాడని ఆయన అంటారు అయితే శ్రీరంగంలోనే ఉన్నాడు తప్ప రామేశ్వరంలో ఉన్నవాడు కాదు అని ఇంకోడు అంటారు ఈ వారికి ఎవరు చెప్పగలరు కాబట్టి ఉన్నాడు అనే పదం వినగానే నీకు ఏమీ అర్థం వస్తుంది ఉన్నాడు అనగానే నీ గేమన అర్థం వస్తుంది ఉన్నాడు నేను అది ఏదో దృష్టాంతం చెప్పి చెప్తాను ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్గా చీఫ్ మినిస్టరు ఉన్నాడు సమ్ ఎగ్జాంపుల్ అయితే పిల్లవాడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఏమర్థం వచ్చింది మీకు నేను చెప్తాదు మా మేనమామ ఢిల్లీలో ఉన్నాడు మా తాత అమరాపురంలో ఉన్నాడు మా మా మేనత్త కొడుకు న్యూయార్క్లో ఉన్నాడు దేవుడు స్వర్గంలో ఉన్నాడు ఎలా ఉంది ఇదే దేవుడు అంటే అదే కొన్ని దేవుడు కూడా ఇది ఎక్కడ దేవుడు మీకు విద్ధూరంగా లేదు మరి అయితే ఇంక దేవుడు లేడు ఎలా ఉంది తప్పు దేవుడు లేడు అన్నాడంటే ఆత్మే లేదని అన్న తత్వం ఒకడు అన్నాడు నా నోట్లో నాలుక లేదు అన్నాడు ఎలా ఉందా మాట దేవుడు లేడు అనే మాట కూడా అలాంటి మాట ఆ మాట పలికించే శక్తియే దేవుడయి ఉండగా దేవుడు లేడు అన్న తప్పు అంత తప్పు మాట అదే మరొకటి మరి అయితే ఎలాగంటే దేవుడు ఉన్నాడు అంటే దాన్ని కాదన్నారు ఇప్పుడు దేవుడు లేడు అంటే ఇప్పుడు కాదంటున్నారు ఎలాగ ఎలాగ మీతో వేగడం అంటే దేవుడు అంటే అలాగే ఉంటుంది నా సత్తం నా స ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు మాట మీరు ఏ సెన్స్ లో వాడుతున్నారో ఆ సెన్స్ లో ఆ అర్థంలో దేవుడికి మీరు వాడారంటే ఆ దేవుణ్ణి బాగా పరిచ్ఛున్ను చేసే దోషం మీకు వస్తుంది అలాగే ఉన్నాడు అన్నదన్నారు కదా అని లేడని మీరంటే అంతకంటే పెద్ద దోషం మీకు వస్తుంది మరి ఏమనమంటారు ఉన్నాడు అనే వర్ణనకు లేడు అనే వాక్యానికి కూడా అతీతంగా ఇది కాకుండా అది కాకుండా ఇటువంటి విశేషణాలకన్నిటికీ అతీతంగా ఆ పరమాత్మ ఉన్నాడు ఆ ఉన్నాడు లేడు ఈ ఉన్నాడు కంటే భిన్నమైన ఉన్నాడు ఐకనా ఎక్స్ప్లెయిన్ మోర్ దా నాసీయ సూక్తంలో ఇంక ఈ మాట నేసి ముగిస్తాను నాసీయ సూక్తంలో ఏమి ఉన్నది అని ప్రశ్నించారు ఈ సృష్టికి ముందు ఏమి ఉన్నది మీరు నిద్రలేవడానికి ముందు ఏదై ఉన్నారు అనేది ప్రశ్నించాను విషయా అలాగే ఈ సృష్టికి ముందు ఏది ఉన్నది అని ప్రశ్న వేసుకుని దానికి ఆ నాసదీయ సూక్తం ఋగ్వేదంలో ఉంటుంది ఏమని చెప్పారంటే నీ నో సదాసి అని చెప్పారు ఇది ఒకప్పుడు ది డిస్కవరీ ఆఫ్ ఇండియా అని పండిత్ నెహ్రూ గారి పుస్తకానికి దూరదర్శన్ వాళ్ళ ఒక ప్రోగ్రాం ఒకటి వచ్చింది శ్యామ్ గనగల్ తీసిన ప్రోగ్రాం అది వాదానికి ఒక ది డిస్కవరీ ఆఫ్ ఇండియా ది హిస్టరీ ఆఫ్ ఇండియా ఏదో ప్రోగ్రామ్ వచ్చి దూరదర్శన్ ప్రోగ్రాం అంటే అర్థం నీలో చాలా తెలిసి ఛాన్సే లేదని అభిప్రాయం నమస్తే ఒకటి దానికి ముందు ఆ పేర్లు చూపిస్తాడు చూసారా ఆ పేర్లు చూపించినప్పుడు వెనక్కాల నుంచి ఓ మంత్రం వినపడి ఏమనేది నా సదాసీ నో సదా అని తబ్చ్ నహి భీ నహిథాహిథా అని వాళ్ళు హిందీలో కూడా వచ్చి ఎప్పుడారా విన్నారా హిరణ్య గర్భ అనే మంత్రం కూడా వచ్చి వచ్చి తప్పు హిరణ్య గర్భహీత అని వాళ్ళు హిందీ కూడా వచ్చేది వినలేదా ఏంటన్నాను బోన్లేండి సో విన్నవాళ్ళు విన్నారు అది నాసదీయ సూక్తం హిరణ్య గర్భ సూక్తం కాదు అది ఇది సో నా సీన్నో సదాసి సదానీ సదానీ అప్పుడు ఎప్పుడు సృష్టికి ముందు ఉంది ఉన్నాడు అని వర్ణించదగ్గది ఏదీ లేదు లేదు అని వర్ణించటం ఏదీ లేదు దీని మీద నేను మరికొంత వ్యాఖ్యానం మళ్ళీ వారం క్లాసులో ఓం ఓం నమ్మడం ఓం నమ్మను